పరిశుద్ధు డాక్టర్ తండ్రి దేవాలి సుత్తులు స్తోత్రం తండ్రి ప్రభా ఇంత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా నేనే అనేకులకు ఈ దినం చూడలేక ఉన్నారు తండ్రి ప్రభా మాకైతే ఇంత మంచి తరుణం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తల్లి ప్రభా ఎసయ్యా మరి నీకు వందనాలు తల్లి ప్రభా ఎసయ్యా ప్రతి దినంలో మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు తండ్రి ప్రభా భయంకరమ వర్షం నుంచి నాయన వేసే ప్రభా ఇం నుంచి వాతావరణం విషయం నుంచి ప్రభా మరి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు తల్లి ప్రభా నేను తినహారమే కానీ తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి నుంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నట్టు నీకు అందనా తండ్రి ప్రభ మరియా ఆన్లైన్ పేరు జరుగుతుండగా మీకు మీ తోడు మీ ప్రేమ కృప దయచేమని కోరుకుంటున్నాం తల్లి ప్రభా మరి అందరికీ పార్టిసిపేట్ అయితే సాయం ఇచ్చాను ప్రభా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే నాయన ఎస్ఐ మరి మీరు మాకు ఇస్తానని తండ్రి నాయన ఎస్సే ప్రభ మొట్టమొదటి స్థానం మీకు మేము ఇవ్వాలి తండ్రి నాయన ఎస్ఐ ప్రభ మీరు లేదు మా జీవితం విడదమే తండ్రి నాయన ఎస్ఐ ప్రభ మరి ఆడంతా తోడు నీడగా ఉంటారని ఏసుక్రీస్తున్నామని అడిగి తండ్రి ఆమె పరవసి పాడనా పరమ పరమతండ్రీ గీతముల్ కరుతో నను చీరన హృది కరములను జోడించి పాడన పరవసి పాడనా పరమ తండ్రి గీతముల్ కరుణతో నను చేరనరు చీరరుదించి కరములను జోడించి పాడనా అపవాది కరములలో మే రెపరె పలాడా అపవాది కరములలో రేపా రే పలాడా కృపకలి గినా బహువల గిటి రక్షనను నిలిపి కృపకలికినా బహులతో ఇటి రక్షనను నిలిపిన్ కరులను జోడించి పాడన పరమ తన్ీ పాడనా పరమ పరమీ గీతముల్ కరుణతో నను చీరనరుది కరములని జోడించి పాడనా పరమ తన్ీ పాడనా అదలియ సూత్రం ప్రభా పరిషి గల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి నీకెంతో వందాలిసయ్యా గొప్ప దేవ నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకునైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దీవారాత్రులు కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వందాలిసయ్య అన్ని క్షణం నైనా మీరు మమ్మల్ని ప్రతి దశలోనైనా మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవుడు వేసయా నీకు ఎంతో వందాలిసయ్యా నా తండ్రి నా దేవ ఇక మధ్య కాల సమయంలో అయినా మీ మీరు మాతో మాట్లాడమే ప్రాధిష్టమైనా మమ్మల్ని బలపచ్చనైనా ఓ దేవ మా జీవితాలు సరి చేయని మా లింకెమైనా బయ బలహీనతులుంటే ప్రవ్వ వాటి నుంచి లేచి నైనా గొప్ప దేవ నా తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మనం బలపచ్చండి అయినా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరలోక జ్ఞానం అనుగ్రహించి సత్యమే గ్రహించేలాగన ఆత్మీయతలు ఇప్పండి ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రాణ బిల్ల త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టిపోయిన ప్రోవా ఈ ఆరదంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి గొప్ప దేవ మీ ఆత్మచేత్రం నడిపించండి అయినా పరుశుల ఆత్మ దేవ మృదయంలో మీరుని మధ్యతో మాట్లాడండి బలపరచండి దేవాది దేవాకే ఫలుతులు నీ నామాన్ని మేము తెచ్చుకుని అయినా మీరు అక్కడ తొలిగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు మీ జీవం లేకుంటే ప్రవ్వా మేము సచ్చిన వరమే ప్రవ్వా నైనా తండ్రి మీ జీవం మేము పొందుకున్నప్పుడే ప్రోవా మేము మృతుల నుంచి బయటకు రాగలం ప్రోవా నైనా మృతులను సజ్జులుగా చేసి గొప్ప దేవుడు ప్రభానికి ఎంతో వంగాలిసేయా ప్రతి క్షణంలో అయినా మీ వాక్యం అనే జీవంతో మేము నింపబడాలా అనేకులను మీ వాక్యం ద్వారా జీవింపజేయాలా ప్రాభం మీ జీవంలోకి మేము తీసుకొని రావాలా ప్రాభం మీరే మాతో మాట్లాడాలి మమ్మల్ని నడిపింపు మీ ఆత్మచేత నడిపించి సాయం చేయమని యేసు పరిశుద్ధ నామైన ప్రార్థిస్తాం తండ్రి ఆమె అలానే యోవాంశ వార్త ఐదవ అధ్యాయంలో వాక్యాన్ని మనం చూస్తున్నాము ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో తండ్రి మృతులను మృతులను ఎలాగ లేపి బ్రతికించును అలాగే కుమారుడను తనకిష్టమైన వారిని బ్రతికించును చూడండి ఇక్కడ ఆ ఇక యువతులతో మాట్లాడుతున్నాం ఐదో అధ్యాయం అంతా ఒక ఈశలర్యములో గొర్రెల ద్వారం దగ్గర దేవుడు అద్భుత రీతిగా పెంచకోస్తూ పండుగ తినమప్పుడు వాళ్ళంతా ఒక చోట వచ్చినప్పుడు ఆ యొక్క మండపాల దగ్గర వచ్చినప్పుడు దేవుడు అక్కడ అద్భుత కార్యం చేసినట్టు మనం మొదటి వచ్చినలో ముప్పై సంవత్సరాల నుంచి ఒక రోగి కుంటివాడు ఆ పక్షవాయం గలవాడు ఆ ఉన్నప్పుడు అతనికి ఎలాంటి ఆదరణ లేనప్పుడు ఎంతో మంది స్వస్థత పొంది దూత కదిలించినప్పుడు కానీ ఆ వ్యక్తి స్వస్థత పొందలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ పోయి తో మాట్లాడటం తర్వాత ప్రభు ఆ యొక్క స్థితి ఆయన లేపటం మనని చూస్తాం ఈ ఐదు అధ్యయంలో తర్వాత అది విశ్రాంతి దినం జరిగిందని యూదులు ఎంతగానో ఆయన మీద నేరాలు మోపుతా ఉంటారు చూడండి అయితే ఇక్కడ ఈ అధ్యయం అంతా మనం చూస్తే జాగ్రత్తను అర్థం చేస్తే ఎన్నో విషయాలు ఈదులతో ఈతో మాట్లాడుతున్నారు ప్రభు ఈూదులతోని కానీ ఎంత చెప్పినా కానీ ఆయన ఒక దగ్గర వరకు ఆయన తండ్రి దేవుణ్ణి తండ్రి పిలిచినప్పుడు ఆయన విశ్రాంతి దినాన్ని మేరటమే కాకుండా దేవుణ్ణి తండ్రిని పిలుస్తున్నాడు అని చెప్పి ఆ రీతిలో ఆయన ఆయన ఎంతగానో భయంకరంగా హింసించినట్టు మనం చూస్తూ ఉంటాం కానీ ఇవన్నీ విధానాలు చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం కావు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాలేదు ఎందుకంటే శాస్త్రులు పరిశీలిన వాళ్ళు యూదులు ధర్మశాస్త్ర ధ్యానించిన వాళ్ళు వాళ్ళంతా అయినా కానీ మిస్సే కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలలో వాళ్ళు వాళ్ళ చవిత్ర లేఖనాలు లేఖనాలు ఖచ్చితంగా నమ్ముతుల యూదులు కానీ ఆయన పుట్టే టైంకి కూడా ఆ ఎవరు కూడా ఆయన గ్రహించలేకపోయినారు తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఎన్నో విషయాలు ఆయన బయలుపరుస్తున్నారు కానీ అవి గ్రహించలేని స్థితులు ఉన్నారు అన్నట్టు అంటే వాళ్ళు జీవిస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఇంకా చచ్చిన లాగే ఉన్నారు లేఖనాలు అర్థం చేసుకునే స్థితులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు గుడితనంలో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అలాంటి మతమర జీవితంలో ఉన్నారు వాళ్ళు ఇంకా కానీ మెసేజ్ వచ్చినప్పుడు సమస్తం మాకు వాక్యం ఉంది కానీ ఎవరు కూడా అది గ్రహించలేని స్థితులు ఉన్నారు అందుకే ఆయన చెప్పే ప్రతి మాట మనకు అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆయన చెప్పే ప్రతి మాట సామాన్యంగా ఎవరికి అర్థం కాదు చూడండి ఎందుకు అర్థం కాదంటే వాళ్ళకి అర్థం కాలే ఆయన మాట్లాడే భాష ఆయన మాట్లాడే విధానాలు ఆయన ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కాని స్థితులు ఉన్నారు కాబట్టి అన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ ఆయన నమ్మలేని స్థితులు ఉన్నారు కాబట్టి దేవుడే డైరెక్ట్ దిగి వస్తే కానీ నమ్మరు అన్నట్టు దేవుడు డైరెక్ట్ దిగి వస్తే మనుషులు భరించలేరు అందుకే మానవ రూపం ధరించే ఆవాల్సిచ్చింది అంటే ఒక విధానం ఏంటంటే దేవుని ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఈ లోకంలో వచ్చి ఆయన ఆయన సంకల్పాన్ని ఆయన ప్రణాళిక నెరవేర్చాలనే ఒక విధానం చూపించడానికి ప్రభు ఈ లోకంలో దిగొచ్చిండు ఎన్నో విషయాలు లేఖనాలు అర్థం చూపించిండు చేసిండి కానీ వాళ్ళు గ్రహించలేని ఉన్నారు ఇంకా మృతులుగానే ఉన్నారు వాళ్ళు అయితే మన ప్రభు చెప్తుండే ఇక్కడ తండ్రి మృతులను ఎలాగ లేఖి బ్రతికించును అలాగేనే కుమారుడు తనకి ఇష్టమైన వారిని బ్రతికించను అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళంటే ఎవరు ప్రభు నమ్ముకునే వాళ్ళు కదా ఆయనకి ఇష్టమైన వాళ్ళు తర్వాత ఈ లోకమంతా ఆయనకి ఇష్టమే కదా ఒక్కరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఇష్టలుగా ఉన్నప్పుడే మనం బ్రతకతాం అనే విధానం కాబట్టి ఆయనకి ఇష్టలుగా లేకుంటే మనం బ్రతకలేం కాబట్టి ఆయనకి నమూనాలు కూడా ఈ లోకంలో కానీ వాళ్ళు మృతుల్లాగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దేవుని జీవం లేదు వాళ్ళు వాళ్ళ ఈ లోకపరమైన జీవం అంటే ఒక మనిషిలోని ఆత్మ ఉంది ఆ నరుని ఆత్మ యహోవ పెట్టు దీపం అని కాబట్టి వాళ్ళ ఆత్మ ఉంది కూడా బ్రతున్నాడు వాడు చనిపోయినాక కానీ ఆ ఆత్మ సంపూర్ణంగా జీవించాలంటే దేవుని దేవుని మాటగా విన్నప్పుడే దేవుని జీవం పొందుకున్నప్పుడే మనం బ్రతకగలం శాశ్వత కాలం బ్రతకగలం అది ఆయన చెప్తున్న ఆ విషయం తనకి ఇష్టమైన వారు బ్రతికిస్తు బ్రతికిస్తున్నారంటే చూడండి ఇష్టమైన వాళ్ళంటే అందరికీ ఆయన ఇష్టలే కదా కాబట్టి ఎందుకు అనేకులు వాళ్ళు ఇష్టలుగా ఉండలేకపోయినా మన ప్రాథమికంధన కాలం చూస్తాం ఆయన బాధ్యత పొంది ఆయన అద్భుతాలు చూసిలను దాటి ఆయనను అనేకులు ఆయనకు ఇష్టలుగా ఎందుకంటే వాళ్ళు అద్భుతాలు చూసినా కూడా ఎన్నో కార్యాలు చూసినా కూడా ఇంకా వాళ్ళు దేవుడిని నమ్మలేని స్థితులు ఉన్నారు ఆయనను సంపూర్ణంగా గ్రహించలేని స్థితులు ఉన్నారు ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో కూడా అట్లనే కనిపిస్తుంది మన జీవితాలలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఎన్నో ఆశ్చర్యకాలు చూసినాం మనం కానీ చివరి దశ ఒక దశ నుంచి ఒక దశ అలాంటి అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేసినప్పుడు తర్వాత ముందు రోజుల్లో జరుగుతున్న ఎన్నో ఆటంకాలు ఎన్నో శ్రమలు ఉన్నాయి అయినా కానీ పత్తి శ్రమల నుంచి ఆయన తప్పించగలడు అని ఆయన విశ్వాసము మనకు ఉండాల ఎందుకంటే అలాంటి విశ్వాసం ఉండకపోతే మనం బ్రతకలేం విశ్వాసం దేవుని వాక్యం వల్లే ఉంటుంది ఆయన వాక్యమే నీ విశ్వాస విశ్వాసమే నేను ఇక్కడ కాబట్టి విశ్వాసమే సస్త పరిస్తా ఉంటుంది కాబట్టి ఏ ఎలాంటి విశ్వాసం విశ్వాసం అంటే నమ్మకం కదా ఈ లోకంలో మనుషులు మాట వింటారు నమ్మకం మాట విని ఉంటా ఉంటారు దాని ప్రకారం పోతా ఉంటారు అది ప్రకృతి సంబంధంగా కాబట్టి సంపూర్ణంగా మనము జీవించాలంటే దేవుని మాటకు విధేత చూపించినప్పుడు జీవించగలం లేకుంటే మనం మృతులమే అన్నట్టు ఎంత బ్రతికినా కానీ మృతులమే చూడండి అందుకే ఒక సంఘానికి చెప్తాడు పౌలు తార్దీస్ అనుకుంటాం నువ్వు జీవించడం మాత్రమే జీవిస్తున్నా కానీ నువ్వు మృతుడవే అంటాడు ఆ సంఘంతో చెప్తాడు అంటే సంఘం జీవిస్తుంది కానీ మృతుల్లోగా ఉందంటే దేవుని జీవం లేదన్నట్టు కాబట్టి అలాంటి జీవాన్ని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మన ప్రభు ఆయనకి ఇష్టమైన వారిని బ్రతికించానంట తండ్రి మృతుల్ని ఎలాగే లేపంటే మనం అంతా లేపబడ్డ వాళ్ళం క్రీస్తుతో కూడా మనం లేపబడ్డ వాళ్ళం ఆయనతో పాటు సమాధి చేయబడ్డ వాళ్ళం చనిపోయిన వాళ్ళు సమాధి చేయబడ్డ వాళ్ళం మూడోదం తిరిగి లేచిన మనంతా కూడా కాబట్టి ఆయన లేపండు చూడండి కాబట్టి మనం అంత పునర్ పొందిన వాలం ఆత్మీయ దశలో ఆయనతో పాటు లేపిన వాళ్ళ లేపబడ్డ వాళ్ళం అంటే ఎవరు లేపిన తండ్రి లేపిండు కాబట్టి ఆయన కుమారుడుకు ఉన్నప్పుడు కుమారుని కూడా లేపిండు ఆయనతో పాటు మనల్ని లేపిండు ఆత్మీయ దశలో కాబట్టి ఇప్పుడు మన ప్రభు తండ్రిలాగున్నాడు మనకి కాబట్టి ఆయన బిడలు ఆయన అంటే తండ్రి కుమారుడికి అధికారం ఇచ్చిండు తండ్రి కుమారుడికి అధికారం ఇచ్చిండు అలాంటి క్రియలు చేయాలని ప్రతి ఒక్కరిని బతికించాలని అంటే దేవుని వాక్యం ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చిండు కాబట్టి ఆయన వాక్యమే మమ్మల్ని జీవింపజేసింది కదా కాబట్టి ఆయన బిడలమైన మనం కూడా ఆయన ప్రతినిధులు మనం కూడా అనేకులు మనం ఆయన వాక్యంలో నడిపించినప్పుడే వాళ్ళ జీవం ఉంటా ఉంటారు చివరి కొర ఉన్న వాళ్ళు చివరి దశలో ఆశ కల్పించుతూ ఉన్నట్టు అంటే జీవితం మీద విరక్తి పుట్టిన ఈ జీవితం ఎందుకని అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి స్థితిలో చాలా మంది మనకి ఏదైనా చెప్పినప్పుడు ఆ చివరి దశలో అయినా కానీ వాళ్ళకి జీవం వస్తూ ఉంటది ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి విశ్వాసం వచ్చి చివరికన్నా బ్రతకాలనే ఆశ ఉంటుంది అన్నట్టు కానీ సంపూర్ణంగా ఆయనలో ఉండాలంటే దేవుని వాక్యం అట్లనే జీవింపజేస్తుంది ఆశ కల్పిస్తుంది ఆ వాక్యం తగలంగానే ఎంత ఎండిపోయినా ముద్దైనా సరే ఎంత ఎండిపోయిన స్థితిలో ఉన్నా కానీ ఆ నీటి వాసిన దేవుని వాక్యం తగలంగానే అది చిగురిస్తుంది కాబట్టి ఈ లోకంలో చూస్తే అందరూ అట్లనే ఉండదు కాబట్టి మోడు వారు మొద్దులాగా కానీ ఫలించలేని స్థితులు ఉన్నారు మృతులుగా జీవిస్తున్నారు కానీ మృతులైన స్థితులు ఉన్నారు కానీ మన ప్రభు వాళ్ళందరితో సంబోధిస్తూ ఆయనకి ఎవరైతే ఇష్లుగా వాళ్ళని బ్రతికిస్తాను ఉంది కదా తర్వాత తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ కుమారుని అందరూ కుమారుని గణపరచవాలనే తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమార్ని అందుకే ప్రభు శిష్యులతో చెప్తాడు భూమి మీద ఆకాశమైన సర్వాధికారం నాకు ఇవ్వబడింది మత శువార్త లోక స్వార్త చివరి అధ్యాయాల్లో చెప్తుడైన సర్వలోకం నాకు అధికారం ఉంది కాబట్టి మీరు అనుమానించకుండా భయపడకుండా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్థ ప్రకటించండి సూచకలు జరుగుతూ నమ్మిన వారిని లక్షలు నడిపించండి బాప్తి సలు ఇవ్వండి సర్వసృష్టి సువార్థ ప్రకటించండి నాకు అధికారం ఉంది అధికారం నేను మీకు ఇస్తున్నా అని ఆయన మరణం ద్వారా మాకు ఇచ్చిన అధికారం అందుకే ప్రవంతుడు అలాంటి అధికారం పొందుకున్నప్పుడు అనేకులు కూడా మనం అట్లా చేయగలం అపుస్తులు చేయలేదా అపుస్తులు కూడా అంతే చనిపోం వాళ్ళు దయ్యాలు పట్టిన వాళ్ళు రోగాలు తున్న వాళ్ళు ఎంతమందిని లేపగలరు ఎందుకంటే ఎట్లా అది అది సాధ్యం అంటే దేవుని ఒక దేవుని జీవము వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు నడుస్తుంటేనే వాళ్ళు రోగులు స్వస్థత పొందినారు పేతులు నడుస్తుంటే రోగులు తీసుకొచ్చే రోడ్ల మీద ఆయన నీడ దాకి ఎంతోమంది స్వస్థత పొందిండ్రు అంటే అంత అంతవరకు వాళ్ళు బ్రతుకున్నారు కానీ స్వస్థతలు జరిగినాయి అలాంటి అద్భుత కార్యాలు ప్రభు చేసిండు అధికారం దేవుడు ఇచ్చిండు అది మనం అర్థం చేసుకోవాలా సర్వాధికారము ఆయన పొందుకొని మనకి కాబట్టి ఈ సృష్టి మీద అవవాదాలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ రీతి పోగొట్టుకున్నారు ఆయన తిరిగి వచ్చి ఆ అధికారం తిరిగి మనకి కాబట్టి ఈ లోకాన్ని మనం ఏం చేయాలా మనం క్యాప్చర్ చేసుకోవాలా ఈ లోకాన్ని స్వాధీన ఆయన రాజ్యం మనం మార్చాలన్నట్టు ఇది అంత లోకం వాడు వాడాధీనంగా ఉంది కాబట్టి వాడు తీసుకున్న రీతిగా ఆయన ఇచ్చినా కానీ ఎంతో మంది దాన్ని స్థితిలో ఉన్నారు తిరిగి ఇవ్వాలి కాదు తిరిగి ఇవ్వాలా అనే అనేకుల్ని ప్రభుత్వం నడిపించాలా ఎందుకంటే దేవుని వాక్యమే జీవం కదా ఈ జీవము మనలో ఉంటేనే కానీ మనం ఆయన కొరకు పనిచేయలేం మనం విశ్వాసిగా ఆయన ఇష్టంగా ఉండలేం దేవుని వాక్యం లేకపోతే కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే చూడండి ఇరవై ఇరవై నాలుగు నా మాట విని నన్ను పంపిణీ విశ్వాసం నుంచి నిత్య జీవం వెలవాడు వాడు తీర్పులో రాక మరణంలో నుంచి జీవంలోకి దాటినాడని మీతో మీ విజయంగా చెప్తున్నాను అంటే దేవుని మాట విన్నవాడే మరణంలో నుంచి జీవంలోకి రాగలడు విన్న వాళ్ళే లేకుంటే లేదన్నట్టు కాబట్టి ఈ లోకంలో ఎంతమంది దేవుని మాట విని విన్నట్టుంటే విని కూడా దాన్ని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ జీవంలో ఉన్నట్టనట్టే కదా అక్కడ చూస్తాం మన సంఖ్యాకాండంలో అపోజ్ కొరంది కొరంది పత్రికలో మనం చూస్తున్నాం పదార్థంలో వాళ్ళు మన్నా తిన్నారు మన్నా పూజించిండ్రు అద్భుతాలు చేసిన అన్ని చేసిండ్రు కానీ అనేకులు ఇష్టలుగా ఉండలేకపోయినారు ఎందుకు నశ్చయించుకున్న దేవుని మాట వినలే ఈ రోజు కూడా వినకపోతే ఖచ్చితంగా వాళ్ళు చనిపోతారు మృతులే కాబట్టి దేవుని మాట దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించే నిరంతరం జీవిస్తారు కాబట్టి ఈ చివరి కాలంలో శ్రమల కాలంలో ఆయన ఆయన ఆయన చెప్పిన విధానాలు అన్ని మనం లోకంలో సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అవిశ్వాసం ఉండి ఇంకా వాటిని గ్రహించలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఉన్న మృతులే కాబట్టి వాళ్ళు ఆ రీతిగానే జీవిస్తున్నారు కాబట్టి ఎందుకు దేవుడి మాట చెప్తున్నంటే ఈ చివరి కాలంలో ఎంతోమంది ప్రభువును స్వీకరిస్తున్నారు ఎంతోమంది ఆయనను స్వీకరించి కూడా వెనకంజు వేసే వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు కానీ మృతులుగానే ఉన్నారు కాబట్టి ఆ జీవం రావాలంటే మనుషులకు మేలుకొల్పాలి కదా అంటే ఇస్రాయల్ ప్రజలంతా అట్లనే ఉన్నారు పాత నిబంధన కాలంలో అంతా ఆయన మాట విని కూడా ఆయన క్రొత్త నిబంధనకు వచ్చేంత కూడా ఎన్నో విషయాలు చూపించినా కానీ ఎన్నో రుజువులు చూపించినా కానీ వాళ్ళు అంతగా గ్రహించలేస్తుంది ఈ రోజు కూడా క్రైస్తవులు ఎన్నో ఆత్మీయమైన విధానాలు చూపించినా కానీ వాళ్ళ మటుకు దాన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు ఏందుకంటే చెప్పేది అన్న ఉంటారు ధీమాగు అన్నట్టు కాబట్టి ఎంత ఈ ధీమాగ్ ఆ టైం కు వాళ్ళకి అది అది స్వీకరిస్తే వాళ్ళకి జీవం అన్నట్టు ఎందుకంటే దేవుడు ఆ రీతిలో నడిపిస్తూ ఉంటాడు వాళ్ళకి అది వాడు గ్రహించిన గ్రహించి ఆ క్షణంకు వాళ్ళకి అది బయలుపరచబడింది నువ్వు స్వీకరిస్తే నీకు జీవం నువ్వు మనల నుంచి జీవంలోకి వస్తావు ఆయన మాట వింటేనే ఎందుకు ఆ మాట చెప్తుండంటే వాళ్ళు ఇంకా మృతుల్లాగా ఉన్నారు జీవిస్తున్నారు మాకు అబ్రహం మాకు తండ్రి మా మోసే మాకు నడిపించిన నాయకుడు ధర్మశాస్త్రం పాటించే చెప్పుకుంటున్నారు ఎంత చెప్పుకున్నా కానీ ఆయన మాట ఎక్కడ పాటిస్తున్నారు ఆయన మాటకు విధేయత ఎక్కడ చూపిస్తున్నారు చెప్పిన మాట దేవుని వినకపోతే అది అవిధేయత కదా అవిధేయత వల్ల ఖచ్చితంగా పాపం వస్తుంది ఆజ్ఞాతక్రమే పాపం కాబట్టి సువార్త ప్రకటించ ఒక ఆజ్ఞ ఇది ఆజ్ఞను పాటించకపోతే ఖచ్చితంగా అది కదా పాపమే అది కాబట్టి పాపం అనేది ఎట్లా ఏ రీతిగానే రావచ్చు కదా ఆజ్ఞ ఆజ్ఞను పాటించుకోవడం కూడా పాపం కాబట్టి అది పాటించాలా అనే విషయం చెప్తుండ అయితే కిందకు వచ్చే వారికి ఏం చెప్తుందంటే ఇరవై ఐదో వచ్చిందో మృతులు దేవుని కుమారుని శబ్దం వీను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది చూడండి మృతులు దేవుని కుమారుని శబ్దం వీను గడియ వచ్చుచున్నది అని ఎవరు మృతులు చచ్చిపోయిన వాళ్ళు కదా నిజంగా చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్తుండ కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా చనిపోయిన వారు కూడా లేస్తారు తిరిగి లేస్తారు కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే ప్రతి గుండి కూడా చనిపోయినలాగా ఉన్నారు అన్నట్టు ఎందుకంటే జీవం లేదు ఆయన మాట వినకపోతేనే మాట వింటేనే జీవంలో మన మరణంలో నుంచి జీవంలోకి వెళ్ళిపోతాం కానీ వాళ్ళు అక్కడ వినలేరు అందుకే ఈ మాట సంబోధిస్తున్నాడు ఆ పక్ష వరంగాల వారిని స్వస్థపరిచిన తర్వాత యూదులు ఎన్నెన్నో ప్రశ్నలకి వేస్తే వాటన్నింటి సమాధాన ఇచ్చుకున్నారు ఇంకా మీరు మృతులుగా ఉన్నారు అని ఇక్కడ చూడండి దేవుని కుమారుని శబ్దం వచ్చున్నది గడియ వచ్చున్నది ఇప్పుడే వచ్చిన్నది అన్నట్టు దాన్ని నేను వినువారు గ్రహించ గ్రహించురని మీతో నిశ్చయంగా చెప్తుండ వినే వాళ్ళే గ్రహించగలరు దాన్ని వినువారు చూడండి జీవింతురని ఎవరైతే వింటారో వాళ్ళు జీవిస్తారనట విన వాళ్ళే జీవించినట్టే అన్నట్టు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుండే చూడండి మనం చూస్తాం అక్కడ ఎందుకంటే ఇవన్నీ ఆ మృతుల్లాగానే జీవిస్తున్నారు ఈ లోకమంతా బతికి ఉండి కూడా మృతుల్లాగా జీవిస్తున్నారు అన్నట్టు ఏది ఎండిపోయిన ఎముకల్లాగా అంటే ఆ ఎహెచ్కలి గంగలు మనం చూసినప్పుడు వాళ్ళంతా ఎట్లున్నారు ఆ లోయలకు దేవుడు నడిపించిన ఏహెచ్కల్ని మొన్న ఆది చూసిన ఒక వాక్యం ఆ రెండో అధ్యాయం ఏడో వచ్చినంలో ఆయన మట్టిలో నుంచి మనిషిని తయారు చేసి బాగా తయారు చేసి అంచర్మించి తర్వాత జీవ జయన జీవవాయువు ఊదిండి ఆయన ఊపిరి విడవగా ఆయన మరు నరు నరుడు జీవాత్మ అయిన ఉంది అక్కడ అంటే ఆయన ఊదిండు జీవాన్ని రప్పించిండు అయినా అంటే ఆయన వాక్ ధర ఈ లోకంలో అంతా వచ్చింది కాబట్టి మనిషిని తయారు చేసి ఆయన ఏం చేసిండు అన్ని నిర్మించిన తర్వాత అన్ని తయారు చేసినాక అప్పుడు మనిషి ఎట్లున్నాడు మనిషిలాగా అంటే తయారు చేసిన మనిషిని కాబట్టి జీవం లేదన్నట్టు అప్పుడు దేవుడు ఏం చేసిండు ఆ జీవవాళ్ళు ఎప్పుడైతే ఊదిండు ఆయన అప్పుడు మనిషి జీవం మనిషిలాగా తయారైండు జీవం వచ్చింది ఆయనలో దేవుడు తయారు చేసిన ఆ రీతిగా అంటే ఆత్మీయ దశగా మనం అర్థం చేసుకుంటే చూడండి ఆయన తయారు చేసిన బిడ్డలు అందరూ కూడా అందరూ ఆయన జీవాన్ని పొందుకోవాలా ఆయన రప్పించిన జీవం ఎందుకంటే సృష్టికర్త కాబట్టి ఆయన మనిషిని మనిషిని తయారు చేసి బ్రతికించిండు కాబట్టి అందుకే ఏజ్ కల కూడా మనం చూస్తాం కదా కాబట్టి ఏజ్ కల మన కూడా మనం చూసినప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఎట్లా ఆయన ఆర్గ్నైజ్తో అక్కడ కూడా ఆయన ఏమని ఆగ్నిస్తుందంటే చూడండి ఏజ్ కలదన్న ముప్పై ఏళ్ళ దేవుడు ఈ వాక్యం మన ధ్యానించిన వాక్యం ఏది యహోవ అస్తము నా మీదకి యహోవ అస్తం నా మీదకి వచ్చింది ఉండగా నన్ను తోడుకొని పోయి నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను చూడండి ఎముకలతో నిన్న ఒక లోయలో తీసిపోయినాడు దేవుడు చూడండి ఆయన ఆత్మవసుడై ఉన్నప్పుడు అంటే దేవుని ఆత్మలో ఆయన కొనిపోబడిండు అన్ని చూపిస్తుంది దేవుడు పాతాల ఒక ద్వారంలో అంటే వాళ్ళు ఎక్కడున్న లోయలో ఉన్నారంటే ఎక్కడ లోయ అంటే కింద భాగంలో ఉన్నారు వాళ్ళు అంటే చనిపోయి అక్కడ లోయలో ఉన్నారు వాళ్ళంతా వాళ్ళంతా లోయలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళు ఎట్లున్నారంటే అక్కడ మొత్తం అస్థి పంజరం లాగా అంటే వాళ్ళు ఎలాంటి జీవం లేదన్నట్టు వాటి వాళ్ళు అయితే కీర్తన గంధం ఏముందంటే చూడండి పాతాల పాతాలంలో పాతాలంలో ఉన్నాయి అంట నలభై నూట నలభై ఒకట కీర్తన ఏడ వచ్చేందులో వీళ్ళంతా పాతాలంలో చెదిరిపోయినాయి అంట వీళ్ళంతా అంటే కింద బాగా ఉన్నారన్నట్టు ఆత్మీయీసి చేసుకుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రతికొండు కూడా ఇంకా అట్లనే ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు అన్నట్టు కాబట్టి పాతాలంలోకి రప్పించేవాడు ఆయనే పంపించేవాడు కూడా ఆయనే కదా సమీర్ గందల మనం చూస్తాం పాతాలంలో ఆయన రప్పించేవాడు ఆయన పంపించేవాడు ఆయనే తిరిగా కూడా ఆయనే కాబట్టి ఎందుకు పంపిస్తాం తిరిగి ఎందుకు రప్పిస్తాడు అంటే చూడండి ఆయన పంపించారు ఆ రీతి ఎందుకు పంపిస్తాడు ఆయన చూడండి ఆయన నుంచి తొలిపోయినప్పుడు ఆయన ఆయన ఏం చేస్తాడు ఇన్స్పెక్ట్ కాబట్టి ఆయన మళ్ళా తిరిగి రప్పిస్తాడు ఎందుకంటే అది అది అది వాళ్ళని చూడాలి ఆ విధానాన్ని చూడాలి అది తెలుసుకోవాలన్నట్టు అంత భయంకరంగా వాళ్ళు జీవిస్తున్నారు అంటే వింటున్నారు కానీ ఎందుకు ఆ మాట చెప్తారు మృతులు దేవుని కుమారుని శబ్దం మీద గడి వస్తుందంటే ఆల్రెడీ వచ్చిందన్నాడు అంటే ఆయన ఆయన వాకుని విలనే స్థితులు ఉన్నారు ఆయన వాక్యాన్ని విలనే స్థితులు ఉన్నారు సత్యాన్ని గ్రహించలేని ఉన్నారు అందుకు వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ జీవం స్థితిలో ఉన్నారు తిపోయిన్స్ ఎవరిలాగా ఉన్నారు అనట్టు కాబట్టి అలాంటి వాళ్లకు మన జీవం తీసుకొని రావాలంటే చూడండి ఆ రీతిలో కదా ఇప్పుడు పోమలో పేషెంట్ ఎట్టుంటాడు వాడు బతుకుంటాడు చరం అవయవాలు ఉంటాయి బతుకుంటాడు కానీ తర్వాత ఎప్పుడైతే వాడు ప్రాణం ఉంటది కానీ ఎక్కడో ఉంటది కొట్టుకుంటూ ఉంటది అది ఎప్పుడు చనిపోతుందో తెలియదు అన్నట్టు కాబట్టి జీవం బ్రతికినలాగా చనిపోయినలాగా ఉండడం అట్టు ఉన్నవాడు బ్రతుకుంటాడు కానీ ఏం పనులు చేయడం అనట్టు ఆ రీతి ప్రస్తుత సంఘం కాబట్టి అది జీవంలో రావాలా అది తిరిగి దేవుని కొరకు పని చేయాలంటే ఖచ్చితంగా జీవం ఉండాలా కాబట్టి అందుకు ఈ ఆయన ఏచికలతో దేవుడు మాట్లాడుతుండడు ఇస్రాల్ ప్రజలంతా ఈ ఎండిపోయిన ఎముకలాగానే ఉన్నారు మా మా స్థితి మా స్థితి మా ఆశ ని అయిపోయింది ఇక మమ్మల్ని ఏం నాశనం మా ఆశ విఫలం అయిపోయింది అని అనుకున్నారు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏజ్ అక్కడ మీరు ఏ స్థితిలో ఉన్నారో చూడండి అని చెప్పి ఆ రీతిగా వాళ్ళతో దేవుడు మాట్లాడిపిస్తుంది అక్కడ ఆయన ఆగ్నేయిస్తున్నాడు కదా ఆయన ఎప్పుడైతే ఆయన ఆగ్నేయించిండో ఈ సృష్టి మొత్తం బయటకు వచ్చింది నరులు తయారీసినాక మనిషిని జీవవాయువును ఊదినప్పుడు జీవాత్మ అయిపోయింది ఊదిండి ఆయన అంటే ఆయన ఆయన ఆ రీతిగా ఆయన ఆత్మని బతికింపజేసింది అదే అదే విషయంలో మనం అర్థం చేసుకుంటే ఏహెచ్కల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాయి ఏంటంటే ఆయన ఆత్మవశండి అయి ఉండగా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలోకి నన్ను దింపాడు వాటి మధ్య ఇటు అటు నడిపించుతుండగా అంటే అలా లోయలో దేవుడు నడిపిస్తున్నాయని అంటే ఈ లోకం కూడా ఇదొక అరణ్యం కదా ఇదొక లోయలాగానే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే అనేక ఎండిపోయిన ఎంపిక అనేక జీవితాలు ఎండిపోయిన జీవితాలు లాగా ఉన్నాయి జీవం లేని జీవితాలు లాగా ఉన్నాయి ఆయన నడిపిస్తున్నారు ఏజ్కి వెళ్ళి అటు ఎందుకంటే ఆయన వాళ్ళంతా ఆయన మాట వినాలా వాళ్ళ మృతుగా ఉన్నారు కానీ ఆయన శబ్దం వినే గడి వచ్చింది అంటే ఆయన రాకడ బహు ఇంకా వాళ్ళు మృతులుగా జీవిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని బ్రతికింపజేయాలని దేవుని వాక్యమే వాళ్ళని హృదయం కదిలించాలా ఆ రీతిగా మనం ప్రకటించాలా అనే విషయం అక్కడ మనం చెప్పబడుతుంది ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని ప్రభు చెప్తున్నప్పుడు అప్పుడు ఏచికలు అన్నాడు ప్రభా అది నీకే తెలుసుకురావా అని చెప్పాను చూడండి కాబట్టి విశ్వాసం ఉండాలి కదా కాబట్టి యేచికలు చెప్తున్నక్కడ అది నీకే తెలుసుకురావా అన్నప్పుడు అప్పుడు ఆయన మాట్లాడుతున్నక్కడ ఇవ్వవా ప్రభా ఇవ అది నీకే తెలియనంటే అందుకన ప్రవచనమెత్తి ఈ ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా ఎహో మాట ఆలకించండి అన్ని ఆయన ఆయన ఏం చేస్తున్నా ప్రవర్తిస్తున్నాం అంటే దేవుడు చెప్తున్నా అక్కడ ఆ ఎముకలతో నువ్వు మాట్లాడమని కాబట్టి మనం చూసినాం ఈ వాక్యం సమర్థవంతమైన వాక్ అన్నప్పుడు ఈ ఆ వాక్యం చెప్పేటప్పుడు ఇవన్నీ విషయాలు మనకు అర్థమైపోయినాయి అంటే ప్రతి దాంతో మనం మాట్లాడగల కాబట్టి వాళ్ళ అవయవాలతో మాట్లాడాలి అవన్నీ చల్ల చెదరైపోయినాయి సంబంధం లేకుండా అయిపోయినాయి అసలు అవయవాలే లేవు మొత్తం ఎండిపోయిన ఒక అస్థి తయారైపోయినారు అంటే అందులో ఏం లేదన్నట్టు ఈ అట్లుంది దేవుని బిడ్డలు అట్లుంది ఎందుకంటే ఎంత విన్నగాని ఆయన ఆయన జీర్ణించుకోకపోతే ఎంత విన్నగానే అది వ్యర్థమే కదా అది మన హృదయంలో పోకపోతే కష్టమే కానీ ఆయన చెప్తున్నాడు ఎండిపోయిన ఎముకలయ్యి కేవలం ఎండిపోయింది నరపుత్రుడ ఎండిపోయిన ఈ ఎముకలు అంటే ఆయన అని నన్ను అడగగా ఎహోవా ప్రభా అది నీకే తెలియని అంటిని అందుకు ఆయన ప్రవచనమెత్తి ఈ ఎండిపోయిన ఎముకలతో ఇట్లను అంటే మాట్లాడమంటుండండి ఎండిపోయిన ఎముకలాగా ఎహో మాట ఆలకించండి ఈ ఎముకలకు ప్రభుని ఎహో సెలవు ఇచ్చిన వినగా మీరు మీలోకి జీవాత్మను రప్పిస్తున్నాను చూడండి అంటే దేవుడు చెప్పి చెప్తుండే హేచికలతోని మీరు బ్రతక వాళ్ళు బ్రతకాలంటే అంటే ఏచికలకి ఏం చూపిస్తున్నట్టు అక్కడ ఆ దర్శనంలో ఏం చూపిస్తున్నట్టు లోయలోకి తీసుకెళ్లి ఆ ఎండిపోయిన ఎముకల్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో వాటి అన్నింటిని చూపిస్తున్నారు ఆత్మలను చూడగలుగుతున్నారు అవన్నీ అయితే ఆయన చూస్తున్నాడు ఆ ఎన్నికల ఎముకలను బ్రతకగలవా అంటే అయ్యా నీకే తెలుసు అని చెప్పాను కాబట్టి మనం కూడా ప్రతి దశలో ఆయన ఏదైనా ప్రశ్న చేసినప్పుడు మనం ఏం చేయాలి ప్రావ్వా నాకు ఏం తెలియదు ప్రభావా అది నీకే తెలుసు ప్రావా అది నువ్వు బ్రతికిస్తే బ్రతకగలవు ప్రావా అని మనం అనాలా కాబట్టి ప్రతిదీ మనం ఒకసారి చూస్తే మనకేమనిపిస్తా ఆయన ఏం చెప్తున్నక్కడ ఆ మాట అంటే నువ్వు ప్రవచించు నువ్వు ఆ ఎముకలతో మాట్లాడు అన్నప్పుడు అని ప్రవచిస్తున్నక్కడ ఈ ఎముకలకు ప్రభు అని ఎగోగా సెలవిచ్చిందే మీరు బ్రతుకున్నట్లు నేను మీ లో జీవాత్మ రప్పిస్తున్నానంటే చూడండి ఆయన రప్పిస్తున్నాడు అంటే దేవుడు దేవుడు ఏహెచ్కల్ ద్వారా వాళ్ళకి జీవం రప్పిస్తున్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలా ఆయన జీవవాయువును ఊదితే మనిషిని తయారు చేసి జీవాత్మ మనిషి బ్రతికిండు కాబట్టి ఆయన బిడలమైన మనకు అధికారం ఇచ్చింది సర్వాధికారం ఆయన ఇచ్చింది లోకం మీద భూమి ఆయన పొందుకునే అధికారం మనకి ఇచ్చింది కాబట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన వాక్యం మీద కాబట్టి మనం కూడా ఆయన వీళ్ళంతా ఆయన బిడలే కదా ఆయన ఆయన బిడలే ఆయన కోసం ఆయనకు ఆయన అందరి కోసం తన రక్తాన్ని కాచింది కాబట్టి అందరూ ఆయనలో జీవించాలంటే దేవుని వాక్యం ప్రకటించాలి అందరు రక్షణలోకి రావాలంటే వాళ్ళందరికీ వాక్యం ప్రకటించబడాల కాబట్టి అందరూ ఆయనకి ఇష్టలే ఈ భూమి మీద అందరూ ఆయనకి ఇష్టలే కాబట్టి ఎవరు ఇష్టం సరే కానీ దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించే స్థితులు ఉన్నారు అలాంటి వాళ్ళకు వాక్యం చేపట్టితే వాళ్ళు వింటారు అంటే ఆ రీతిగా ఏ హెచ్కెళ్ళి చూపిస్తుండ మరి చూపిస్తుంది అక్కడ అయితే జీవార్ పుజి రప్పిస్తున్నాడు తర్వాత చర్మము కలిపి మీకు నరములు ఇచ్చి మీ మాంసము పొదిగి చర్మము మీద కప్పేదన్నాడు మీరు జీవార్త్మ నుంచి మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవని మీరు తెలుసుకుందరు అని వాటితో మాట్లాడుతున్నాడు అయితే ఆయన ఏడవ వచ్చినం చాలా ముఖ్యమైంది ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చిండు ఏహెచ్కలకి ఆయన ఆజ్ఞయం ఇచ్చిందంటే చూడండి అవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ తయారు చేసిండు అన్ని ఒక్కొక్కటిగా తయారు చేస్తున్నాడు చెప్తున్నాడు విధానం తర్వాత ఆయన ఇప్పుడు ఆజ్ఞయిస్తున్నాడు ఏమని ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అంటే ప్రతి ఆజ్ఞ ఆయన ఇవ్వాల్సిందే ఈ లోకంలో ఏం జరగాల ఆయన ఆజ్ఞ ప్రకారం జరగాల్సిందే మనం ఈ లోకంలో ఏం చేస్తుందో ఆయన ఆజ్ఞ ప్రకారంగా జరగాల్సిందే ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడిస్తే చనిపోయిన కూడా తిరిగి లేస్తాడు అంటే దేవుని వాక్ పవర్ఫుల్ అన్నట్టు అది మనలో నుంచి దేవుని వాక్ బయలుదేరుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి అయితే ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞా ప్రకారము నేను ప్రవచించి ఉండగా ప్రవచించడం అంటే ఏంది దేవుని వాక్యం చెప్తున్నా ఆయన ఆయన వాక్యం చెప్తుంటే ఏం జరిగింది గడగడమని ఒక ధ్వని పుట్టిన పెద్ద శబ్దం అప్పుడు ఎండిపోయిన ఎముకలు ఒకదానితో కూడా కలుచుకున్నాయి అంట అన్ని ఆయన చెప్పగానే చూడండి అన్ని జమ అయిపోయినా అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి కదా అవన్నీ చెదిరిపోయినట్టే కదా ఎక్కడెక్కడో ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నాయి అవన్నీ కానీ అన్ని ఒక దగ్గర జమ చెదిరి పని మొత్తం జమ కావాల్సిందే అంటే ఎక్కడెక్కడ ఉన్నా కానీ అవి తిరిగి ఒక మనిషిలాగా తయారు కావాల్సిందే నువ్వు నువ్వు ప్రవచ్చిస్తే ఆయన ఆర్థ్యం పొందుకున్న మనము ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే అందరం ఎండి పని ఎముకలన్నీ ఎక్కడున్నా తిరిగి జమ కావాల్సిందే మొత్తం ఒకదాని కూడా మొత్తం జమ అయిపోయి తయారైపోయింది నేను చూస్తున్నగా నరములు మాంసములు వాటి మీదకి వచ్చిన వాటిపైన చర్మం కప్పిన అయితే అంటే ఆయన చూస్తుండడు అవన్నీ ఎప్పుడైతే ఆ మాట ఆయన ఆజ్ఞ ప్రకారంగా చెప్పిండో వాళ్ళ వాళ్ళ మీద శరీరం వచ్చింది నరాలు ఈ అన్ని అవయవాలు వచ్చి మొత్తం ఆ జమైపోయింది ఫస్ట్ ఎముకలన్నీ జమ అయిపోయినాయి తర్వాత అన్నింటికి శరీరం అంటే మనిషిలాగా తయారైపోయింది వాళ్ళు చూడండి మనిషిలాగా తయారైపోయింది వాళ్ళు అప్పుడు అయితే వాటిలో ఏ జీవాత్మ ఏమాత్రం లేకపోయి అంటే మనిషి తయారైంది కానీ అన్ని జమ అయిపోయినాయి కానీ జీవాత్మ లేదన్నట్టు చూడండి అన్ని తయారైపోయినాయి కానీ వాళ్ళని మాత్రం కూడా జీవం లేదు జీవాత్మ లేదన్నట్టు కాబట్టి అన్ని తయారైనా కానీ జీవాత్మ అని లేదు అన్ని జమ అయిపోయినాయి అంటే చదిరిపోయి మొత్తాన్ని జమ చేసిన ఆయన చెప్పగానే అన్ని కలుసుకొని తర్వాత జీవాత్మ లేకపోయినా అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవశించి ఇట్లను అంటే జీవాత్మ వచ్చినట్లు ప్రవశించమని చెప్పమంటున్నాడు ఇట్లా కాబట్టి అందుకే మనము ఆయన మనుషులను బ్రతకాలంటే మనుషులు స్వస్థత పొందాలన్నా మనుషులు దేవుని వాకి వినాలన్నా ఎన్నో దురాత్మల శీకర శక్తులన్నీ వాళ్ళు ఆటంక పరుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ వాళ్ళ నుంచి తర్వాత వాళ్ళు వినాలంటే మనం ఏసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తాం మనం ప్రతి ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు సమస్తం అవి జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటి లోబడతా ఉంటాయి అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆయన ప్రవచిస్తున్నంటే ఇప్పుడు ఆత్మీయ దశ అర్థం చేసుకోవాలా ఆయన ఆయన నామాన్ని మనం వాడుతున్నాం పది దశలు చూడండి జీవాత్మ ఏమాత్రం లేకపోతే అప్పుడు దేవుడు చెప్తున్నా కదా ప్రవచించి ఇట్లనము ను ప్రభు యుగవ జీవాత్మ అంటే జీవాత్మతో మాట్లాడమన్నాడు అంటే జీవాత్మ ఎక్కడుంది జీవాత్మ ఎక్కడుంది వాళ్ళ జీవాత్మ లేదు కదా జీవాత్మ రావాలని అంటే జీవాత్మతో మా అంటే ఆత్మతో మాట్లాడుతున్నాడు జీవంతో మాట్లాడుతున్నాను దేవుడు మాట్లాడిపిస్తున్న రీతిగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి పతులనే వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అంటే ఇది బ్రతకాలని నలుదిక్కల నుంచి అంటే నాలుగు మూల నుంచి వచ్చి వీరు బ్రతుకున్నట్టు జీవ ఊపిరి విడుము అంటే అప్పుడేమైంది ఆయన నాకు ఆజ్ఞాపించిన నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చు అంటే అప్పుడు వచ్చింది జీవాత్మ ఆయన చెప్పినప్పుడు అది తిరిగి జీవాత్మ వచ్చింది వచ్చి అప్పుడేమైంది జీవాత్మ వచ్చి వచ్చాను వారు సజీవులై లేసి లెక్కింప సౌక్యం కాని మహా సైన్యమై నిలిచి అలలియా కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా ఇవన్నీ ఎందుకు దేవుడు జరుగుతుందంటే ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట మనం నిలబెట్టాలా ఒక సైన్యం లాగా తయారైపో ఇప్పుడు దేవుని బిడ్డ చదిరిపోయినారు వాళ్ళు వాళ్ళు ఏ రీతే ఏ రీతమైన సోగస్య ఏ రీతమైన రూపం లేదు వాళ్ళు బ్రతుతున్నారు కానీ జీవం లేదు అంటే ఒక అస్థి ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఏహెచ్కెలు ప్రవచిస్తే అవన్నీ జమైపోయినాయి జీవాత్మ కూడా ఇచ్చిందో అంటే అవన్నీ ఆయన చిత్రుడు పై నుంచి ఆయన ఆజ్ఞ ఇస్తుంటే ఏహెచ్క ఆత్మలో అవన్నీ చూస్తూ వాటితో మాట్లాడుతున్నాడు ప్రవచిస్తుంది అప్పుడు అవన్నీ జమైపోయినాయి కాబట్టి ఎందుకు ఆ రీతిగా అంటే ఆ ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చిన ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన ఆయన బ్రతికించిన అనేకులు అంటే అందరూ జీవం జీవంలోకి రావాలా దేవుని జీవం పొందుకోవాలని కాబట్టి క్రైస్తవ జీవితంలో అనేకులు ఈ ఇలా ఈ రీతిగా మనం ఆ అనేకులు ప్రకటించి అనేకులు ఈ వాక్యంలోనే సత్యం వల్ల గ్రహించలాగన మనకి అన్ని ఆత్మీయమైన విధానాల మనం మనకి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా అవన్నీ మనం చూపిస్తూ ఉంటాం మనం చూపిస్తూ కదా కాబట్టి ఒక దశలో మనం కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటాం కదా ఒక దశలో మనం హెచ్చరిస్తూ ఉంటాం కదా కాబట్టి ఇవన్నీ మనం చేయాలంటే మన విశ్వాసం ఉండాలి అపనము కొండొద్దు ఇలాంటి వాక్యం చెప్పేదంటే అది అది ఎట్లా సాధ్యం అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కాబట్టి వాడు ఆత్మీయంగా ఇంకా అంత గెదలేదు కాబట్టి వాడికి అవన్నీ చూస్తూ ఉంటాయి వాళ్ళకి ఉంటుంది తెలియని శక్తులు ఉంటారు కదా కాబట్టి అందుకే మనం ఏం చేయాలని హెచ్చరించాలా మనుషులకి మనం హెచ్చరించాలా చూడండి ఎస్ఏ గ్రంథం ఇరవై ఆరు అంటే అన్న పంతొమ్మిది వచ్చింది మనం గ్రంథం ఇరవై ఆరు కన్నెం ఇరవై చూడండి మృతులైన నీ వారు బ్రతుకుతులు వారి నా వారి శవములు సజీవులగును మంటిలో పడి ఉన్న వారు లారా మేల్కొని ఉత్సవాహాన్ని చేయుడి చూడండి నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా అంటే నీ ముతులైన నీ వారు బ్రతుకులు వాళ్ళంతా ఎవరు దేవుని బిడలే కదా వాళ్ళు బ్రతుకులంట మనం ప్రవచిస్తే అంటే దేవుని సత్యమే కదా మనం చేయమనే సత్యము మనం స్వతంత్రం చేస్తాం అంటే బానిసత్వం ఉన్నవాడు బయటికి రావాలంటే సత్యం ప్రకటించబడాలా కాబట్టి ముతులైన వారు బ్రతకాలంటే ఏం చేయాల నీ వారు నా వారి శవములు సజీవులగును అంటే దేవుని బిడ్డలు మంటిలో పడి ఉన్న వారి మేలుకొని ఉత్సవాదేనంటే ఎప్పుడైనా మేలుకొని ఉత్సవాదేం ఎప్పుడైనా సత్యం మీరు రహించండి ఇప్పుడైనా చూడండి అని మనం చూపించే మనం ఉండాలి అంటే ఈ వాక్యాలు ప్రకటిస్తుంటే చాలా మంది ఆశ్చర్యకరంగా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు అలాంటి వాక్యాలు వెళ్ళేది కాబట్టి మనం నేర్చుకున్న ప్రతిదీ ఇతరులకు మనం పంచుకుంటా ఉన్నాము కాబట్టి భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను చూడండి చూడండి భూమి ప్రేతలను సజీవులుగా చేయాలంటే భూమి అంటే ఒక విధంగా మనుషులకే సాధించం కదా భూమి అంటే ప్రేతలను అంటే చనిపోయిన వాళ్ళు కూడా చేయను తనలోని ప్రేతలను సజీవులుగా చేయను అంటే భూమిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సజ్ అంటే భూ సంబంధం ఉన్న కూడా సజీవులుగా అవుతారు చూడండి భూ సమాధులు ఉన్నవాడు కూడా సజీవంగా ఉంటే చనిపోయిన వాడు చచ్చిపోయిన వాడు కూడా సజీవంగా ఉంటాడు అన్నట్టు అంటే ఆత్మీయ దశ చేసుకోవాలంటే వీళ్ళంతా సమాధులు ఉన్నారు ఇస్తాల వాళ్ళ సమాధుల్లో సమాధి కట్టుకున్నారు వాళ్ళు సమాధి కట్టుకున్న వాళ్ళ గుంతలో పడి పైన మట్టి పెడతారు వాడు సమాధిలో ఉంటాడు అంటే ఒక విధంగా అట్లా బంధిపబడ్డడు అన్నట్టు ఆత్మీయ దశలు అర్థం ఈ రోజు దేవుని బిడ్డలు అట్లా బంధిపబడ్డ వాళ్ళు వాళ్ళ సమాధుల నుంచి బయటికి తీసుకురావాలంటే నువ్వు ప్రవచించాలా నువ్వు సత్యాన్ని ప్రకటించాలా మనం పోయి ఆ యొక్క వాక్యాల ధైర్యం చెప్పాలా అప్పుడు వాళ్ళతో మాట్లాడాలా వాళ్ళ విధానాలతో మాట్లాడాల అంటే మనిషి ఎట్లా ఉండదుగా మనిషిని ఎట్లా నరాలు నుంచి అన్నిటి నుంచి మాట్లాడుకుంటూ ఒక మనిషిగా జీవ ఒక మనిషిలాగా తయారైనటప్పుడు అప్పుడు జీవము రపించినప్పుడు అప్పుడు మనిషిలాగా గొప్ప సైన్యం లాగా నిలబడినట్టు అంటే వాళ్ళ అట్లా తయారు ప్రతి ఒక్క దేవుని సేవకులు అట్లా అనేకులు ఒక సైన్యం దేవుని కొన్ని తయారు వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళు లేచి సజీవయ్యి దేవుని వాక్యము ఆయన వింటూ విన్న వాళ్ళంత సజీవులు అవి నిలబడ్డ చూడండి అలాంటి స్థితులు ఈ లోకంలో ఉంది కాబట్టి దేవుడు మనకు గొప్ప ఆధిక్యత ప్రభు మనకి కాబట్టి మనుషులందరూ మన ఆ రీతికి హెచ్చరించాలా ప్రతిదినం మనం ఆలోచించాలి కదా ప్రతిదీ మనకు చూడండి ఈ చివరి కాలంలో అందరూ బ్రతికింపబడి అందరూ బ్రతికి కూడా మృతులాగా జీవిస్తున్నారు కాబట్టి మన వినాల అందరు వినాల అందుకు దేవుని కుమారుని శబ్దము ఆయన మృతులు వినాలా అని అక్కడ చెప్తూ ఉంటాడు అక్కడ దేవుని ఆగ్యం ప్రకారం కూడా మనం ప్రకటించినప్పుడు అనేకులు ప్రభు చెంతకు రాగలరు ఎందుకంటే ఆయన రాకడం తొలగుంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా అందుకే మొదటి సమయల గ్రంథంలో కూడా మనం చూస్తాం వాక్యం వాక్యం విషయం నేను మొదటి సమయల గ్రంథంలో రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఫస్ట్ సమయంలో రెండో అధ్యాయం ఆరో వచ్చు చూడండి జనములలో సజీవులు కానీ మృతులు కానీ చేయవాడు యహో అయి కాబట్టి సజీవులుగా చేసేవాడు ఆయనే మృతులుగా చేసేవాడు కూడా ఆయన అంటే చూడండి సజీవులుగా చేస్తాడు తర్వాత మృతులు కానీ అంటే సజీవుగా ఉన్నవాడు సజీవగానే ఉన్నాడు మనం ఎట్లా చచ్చిపోతాడు అంటే వారు తీర్మానించుకోడు వారు చనిపోతారు ఎందుకు అంటే సరైన పోషణ లేకపోతే మనుషులు చనిపోతారు అన్నట్టు ఒక విధంగా ప్రకృతి సంగం అంటే దేవుని వాక్యం లేకుంటే మనం చచ్చిపోతాం మనం ఖచ్చితంగా మృతులుగా ఉన్నట్టు తర్వాత పాతాలను మీకు పంపచ్చు అందులోనే రప్పించు వాడు రప్పించున్నవాడు యహో అయ్యే కాబట్టి పాతాలంలో పంపించేవాడైనా దాని నుంచి బయట కాబట్టి వీళ్ళంతా పాతాలంలో ఉన్నారు ఎందుకంటే ఆయనేం ఆయనేం పంపించిన పాతాలంలోనే వీళ్ళే పోయింది ఎందుకు పంపిస్తాడు మీరు ఎవరైనా నచించుకోవడం నాకు ఇష్టం ప్రభు మీరు బ్రతకవాలంటే నేను ఎంతో ఆశపడుతున్నా కదా అయినా కానీ మీరు బతకలేని స్థితులు ఉన్నారు నా మాట వినలేని స్థితులు ఉన్నారు అన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఎవరు బయట తీసుకోవాలంటే ఏజ్కెళ్ళ లాంటి వాళ్ళు పోవాలంటే ఈ రోజు ఏజ్కి వెళ్ళలేడు ఈ రోజు నువ్వు నేను అంటే ఆత్మీయ ఇది చాలా కాంప్లికేటెడ్ వాక్యం కాబట్టి నాకు కూడా అంత సంపూర్ణంగా అర్థం కాలేదు లేదా నాకు కొంచెం అర్థమైన రీతిగా నాకు ఏ రీతిగా అర్థమైనది నేను చెప్తున్నా కానీ ఇందులో ఎంతో మిస్టరీ ఉంది ఎంతో ఆత్మీయమైన మర్మాలు ఈ వాక్యంలో కాబట్టి నేను నాకు దేవుడికి కొంచెం చూపించినా కొంచెమే నేను చెప్తున్నాను అంటే నేను అర్థం చేసుకుని ఏంటంటే ఈ లోకంలో చివరిగా నేను అర్థం చేసుకున్న ఈ వాక్యం నాకు ఏమర్థమైందంటే చివరి కాలంలో ఉంటున్న ప్రజలంతా వాళ్ళు మృతులుగానే జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ జీవింపజేయాలా వాళ్ళ మహా సైన్యం లాగా తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు చూపించాలా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్న మృతుడు అంటే నువ్వు నువ్వు జీవిస్తున్నా కానీ మృతుడు మన మీద కోపడతారు కదా ఇలా ఎలా మృతులుగా మనుషులు మారుతున్నారు అనేది ఈ వాక్యాలు వాళ్ళు చూపించి అనేకులు ప్రభుత్వం ఎందుకు మనం ఎందుకంటే ఆయన రాకడ తొలగుంది మనం సిద్ధపడాలా ఆ నీకులు మనం సిద్ధపరచాలా ఎందుకంటే బహు సమీపం ఉంది ఆయన రాకడ కాబట్టి మత్త ఇరవై రెండు అధ్యాయ ఇరవై ఇరవై మనం చూసినప్పుడు చూడండి ఆవు ఎంత విశ్వాసం ఉంటే ఈ కొండ చూసి అక్కడ పోయి పడమంటే పడిపోతుందంట చిన్న విశ్వాసం ఆవు ఎంత విశ్వాసం ఉంటే ఈ కొండ పడవేయబడి సముద్రంలో పడవేబడిని కాకని పలికితే విశ్వాసంతో సందేహింపకుండా అది పడిపోతుందంట నిజంగా కొండ పడటం ఏం కాదు కదా అది దాని గురించి చెప్తలే అంటే ఒక చిన్న విశ్వాసము అట్టడి కార్యం చేయగలదు అని చెప్తున్న చూపిస్తున్న ఒక విధానం అంటే ఒక చిన్న విశ్వాసము కొంచెం విశ్వాసం ఉంటే నువ్వు విశ్వాసంతో ఉంటా కొంచెం విశ్వాసంలో ఆ కొండ కూడా నువ్వు పెగిలించగలవు ఆ కొండ కూడా సముద్రలో పడవేవద్దు విశ్వాసం తర్వాత చిన్న అవిశ్వాసం ఉంటే కూడా ఏమవుతుంది ఆ కొండలాంటి సమస్య కూడా నీ అంటే కొంచెం అవిశ్వాసము విశ్వాసాన్ని మొత్తం చెడగొడుతుంది కొంచెం విశ్వా కొంచెం విశ్వాసము నీ నీ నీ జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ముద్దంతా బాగుంది కొంచెం పులి పులిపి చేయమైతే ముద్దంతా పులిసిపోద్దు అంటే కొంచెమే ఉంది కానీ పులిసిపోయింది ఏదైనా కొంచెమే చిన్నగా ఉన్నా కానీ అది ఏ రీతిగానే అది అది ఆ చిన్నది నిన్ను రక్షించవచ్చు ఆ చిన్న విశ్వాసాన్ని రక్షించచ్చు ఒక చిన్న అవిధేత నిన్ను దేవు నుంచి దూరపరచొచ్చు అందుకు మనం ప్రతి క్షణం మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా ఈ చివరి కాలంలో విశ్వాసం అనేకులకు ఉండదు చెప్తుంది వాక్యం కాబట్టి మనం మటుకు ఆయన చెప్పిన ప్రతి వాక్యానికి విధేయత చూపిస్తూ మనలో ఏం బలహీతలు ఉన్నా కానీ అన్నిటి నుంచి మనం విడుదల పొంది ఇంకా ఎన్నో బలహీతలు నాలో కూడా కాబట్టి వాటి అన్నిటి నుంచి మనం సంపూర్ణంగా విడుదల పొంది సంపూర్ణ లౌట్టకు మనం సాగిపోవాలా కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలా ఎందుకంటే ప్రతిదీ మనం సందేహించదు మన జీవితంలో సందేహిస్తారు చాలా మంది సేవకులు కానీ మన ఎలాంటి సందేహం ఉండద్దు ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వారితో మాట్లాడే విధానం ఎవరికది బయలుపరచు వాళ్ళే ఏబిపిఎంకి కాబట్టి నేను నేను ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో కాబట్టి ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ వాళ్ళ మనం మాట్లాడాలి కదా వాళ్ళ ఆత్మలు కదా మనకు కావాల్సింది కాబట్టి వాళ్ళ ఆత్మ ఎత్తు అది మనం గ్రహించాలా అంటే అలాంటి అనుభవం మనకుంటే ఎంత బాగుంటుంది నాకు అనిపించింది ప్రవ్వ ఏజ్ కెళ్లకు అలాంటి అనుభవం వచ్చింది నడిపించి నువ్వు చూపించి ఆయన ప్రవచిస్తే అన్ని వచ్చేసినవి ప్రవ్వ జమ అయిపోయినాయి జీవాత్మ కూడా అంటే నువ్వు ఆజ్ఞ ఇస్తే కదా ప్రభంత ఇచ్చింది అంటే దేవుని ఆజ్ఞను అది ఆల్రెడీ మనకి ఇచ్చింది ఆయన అధికారం కదా ఆయన అధికారం ఇచ్చిండు వెళ్ళి మనం అది వాడతాము ఏ సుకరిస్తున్నాము అది ఆయన పవర్ చేస్తారు అన్నట్టు సత్య పని వాళ్ళు కూడా ఆ వాకింగ్ ప్రకారంగా అది ప్రకృతి సంబంధంగా చెప్పబడిన వాక్యం కాదు కాబట్టి ఎంతో మన ప్రభు బ్రతికించి అపోస్తులు కూడా చాలా మంది బ్రతికించి చనిపోయిన కాబట్టి వాళ్ళు నీడలేని రోగులు స్వస్థత పొందిండ్రు అయితే ఈ నిన్న నిన్నటి దీని ఒక బ్రదర్ ఫోన్ చేసి ఆ చెప్తున్నాడు ఈ లోకం చాలా మంది ఇట్లా డిబేట్లు పెట్టి ఏదైతే చేస్తున్నారు కదా ఒక అతను మీ దేవుడు నిజమైన దేవుడు ఒక పెద్ద సభ పెట్టి ఇప్పుడు మీ క్రైస్తవులు చాలా మంది చెప్తున్నారు కదా అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి చర్చిలో చెప్పుకుంటూ ఉన్నారు కదా అదే పబ్లిక్ లో ఒక పెద్ద స్టేజ్ వేసి పెద్ద పబ్లిక్ లో ఒక కుంటి వాడిన ఒక గుట్టు వాడిన కుష్టి రోగ వాడిని ఎవరైనా ఒక చనిపోయిన వాడిని లేక ఎక్కడైనా సరే ఏ స్థితిలో ఉన్న రోగాలు ఉన్న వాడిని నిజంగా నువ్వు దేవుడు వాళ్ళు అపోస్తూ వాళ్ళు చేసిన వాళ్ళు అని చెప్పి మీరు చెప్పుకుంటూ కదా కాబట్టి మీరు కూడా అలాంటి ఆ దేవుని నమ్ముకున్నారు కదా ఈ రోజు కాబట్టి మీరు కూడా అలాంటి అద్భుతాలు చేయొచ్చు కదా అద్భుతం చేస్తే నిజంగా మీ దేవుడు మేము నమ్ముకుంటాం అని చెప్తున్నా ఆయన సవాల్ చేస్తుంది క్రైస్తవులకి అంటే పబ్లిక్ మీటింగ్ లో కుంటి వాడిని నువ్వు లేపాలా పేతులు లేపాలా అప్పుడే మీరు నిజమైన సేవకులు నిజంగా ఆయన లేకపోతే మీరు అబద్ధికులు అని చెప్తున్నా ఆయన అక్కడ అయితే ఆయన అంటున్నారు ఆయన చెప్తా ఆ బ్రదర్ చెప్పిన నాకు ఎక్కడైనా రోసం వస్తుంది అంటే ఏలే కూడా అంటే ఎందుకు ఒక విధంగా వాళ్ళ దేవుడు అట్లా రెచ్చగొట్టిస్తున్నాను వాళ్ళ నుండి ఎందుకంటే అట్లా రెచ్చగొడదు ఎందుకంటే అట్టని రోషం వస్తుంది దేవని చెప్పాను ఆ మాట అది వింటుంటే పాస్టర్లో అది చేయలేని స్థితిలో ఉన్నారు కదా అంటే అంతగా మనిషిని చనిపోయిన వాడిని తిరిగి లేపాలంటే అంత ఈజీ కాదు కదా అంటే ఎంత ప్రయాసం వాళ్ళు వాళ్ళు లేపిన కరెక్టే కానీ వాళ్ళు ఎట్లా వాళ్ళు ఏ స్థితిలో ఎలాంటి సేవ చేసినా ఎట్లా చేసినా మనం చేస్తే మనం లేపొచ్చు అంటే ఆ రీతికి మనం రోషం రావాలి కదా వాళ్ళ మాట అంటుంటే పబ్లిక్ మీటింగ్ జరిగినప్పుడు మనం కూడా ఏమైనా కుంటి వాన గుడ్డి వాణ లేసినప్పుడు వాడు తిరిగి లేవాలంటే నువ్వు లేస్తాడు ఖచ్చితంగా లేస్తాడు అంటే అలాంటి విశ్వాసములకు మనం పోవాలన్నట్టు నాకు నాకు అనిపించింది అది అలాంటి సేవ మనం కూడా చేయగలం అని చేయగలం అని అని సరిపోదు కదా తగిన ప్రయాసం కూడా పడాలి మనం ఇప్పుడు ఏలియా గురించి మనం చూస్తాం ఏలి ఆకాశం అగ్ని దిగించి డైరెక్ట్ అగ్ని రప్పించిండి అయినా అంటే ఎంత గొప్ప అద్భుతం అది అగ్ని రప్పించిన కుంటి వాడిని లేపి పుట్టు గుడ్డి వాడిని పేతు తర్వాత అగ్ని వచ్చిన ఆకాశం నుంచి యాకోబ ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరం వర్షం పడలేదు అంటే ఇవన్నీ చిన్న అయితే యాకో భక్తులు ఏమంటాడు ఏలే ప్రార్థిస్తే రాలి యాకోబు ఏమంటాడు అంటే ఏలే కూడా మనలాంటి స్వభావం గల మనుషులే కదా అతడు ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరం వర్షం వల్లే అంటే దాని అర్థం ఏంది వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కానీ వాళ్ళు అంతగా దేవుని కోసం త్యాగం చేసుకొని తీర్మానించుకొని ఎప్పుడు ఆయన సన్నిధిలోనే ఉన్నారు వాళ్ళు ఆయన కూడా కనిపెట్టుకొని జీవితాలే సమర్పించుకొని ఉన్నప్పుడు అలాంటి కార్యాలు జరిగినాయి అంటే వాళ్ళు అట్లా చేయగలిగిన వాళ్ళకి డైరెక్ట్గా దేవుడు కార్యం చేసిన వాళ్ళు ఆజ్ఞ చెప్తే ఖచ్చితంగా అది భస్మం పవర్ఫుల్ ఉండే వాళ్ళ వాళ్ళ వాక్ అట్టుండే ఆ నూటి వాక్ అంటే అంత పవర్ఫుల్ అభిషేకం అన్నట్టు వాళ్ళ మీద ఉంది అపోస్తులు కూడా ఉంది దానికి కాబట్టి ఈ చివరి కాలంలో అలాంటి అభిషేకం మనకు కూడా దేవుడు ఇస్తాడు మనం వాళ్ళని తీర్మానమైన సేవ చేసుకుంటే అట్ట కూడా చేయగలం కాబట్టి అట్లా వాళ్ళు రెచ్చగొడతా ఉండి మనుషుల్ని ఒక ఒక భక్తుడు చేసినాడు ఆయన పేరున గ్యాపస్తులు ఒక బ్రదర్ చెప్పిండు నాకు ఆయన స్టేజ్ మీదకి వస్తే ఎంతమంది పిలిచినట్ట మతస్థులు పిలిచి ఆ స్టేజ్ మీద నిలబెడితే ఒక వ్యక్తిని లేపండు అంట డైరెక్ట్ గా కళ్ళ ముందే అంటే లైవ్ ఆ గొప్ప సేవకుడు అయినా గొప్ప సేవకుడు ఆయన లేపితే అందరు పబ్లిక్ అంత అందరు రకరకాల మతస్తులు అయ్యారు ఎవరు చేయాలి కానీ ఏసు ప్రభు దేవుడు అప్పుడు చాలా అంగీకరించారంట అలాంటి అద్భుతాలు మనం కూడా చేయగల అంటే అద్భుతాల కొరకు కాదు మనం ఇవన్నీ ఆయన నిజమైన దేవుడిని రుజువుపరచాలా అంటే ఇది ఈ రీతిగా ఏం జరుగుతుందంటే ఈ పాశ్చర్య లోకంలో ఉన్న చాలా మంది ఉంటారు కదా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు నిజం చెప్తున్నది మనకు తెలియదు కానీ అట్లా చేస్తూ మోసగిస్తుంటే వాళ్ళు మతం చెప్పుకుంటూ మీరు అట్లా మతాన్ని మారుస్తున్నారు అది అని చెప్పేసి మీరు ముందు అట్లా ఏదో చెప్తా ఉండ బ్రదర్ అంతా అది చెప్తా ఉంటే నాకు ఎందుకేమనిపిస్తుంది అంటే నాకు ఎక్కడైన రోషం వస్తుంది నేను మనం కూడా అట్లాంటి అలాంటి కార్యలు చేయాలి మనం ఎందుకు చేయలేకపోతాను అంటే అప్పుడు అర్థమైంది ఆ విధానం అట్లా ఇప్పుడు దావిద్ కూడా దావిదు అక్కడ అన్నం పెట్టానికి పోయండి అక్కడికి వాళ్ళ యుద్ధంలో యుద్ధంలో ఉన్నారు అక్కడ సౌలు రాజు యుద్ధం చేయాలా గొలియాత్వం కొట్లాడాలా కానీ ఎవరు ముందుకు ఎవరు కూడా ముందుకు అన్నట్టు ఎవరు ముందుకు రాకపోతే సౌలు పోయే గుడాలను కూర్చొని ఏం చేయాలని అర్థం కాక ఆయన చేతులు పట్టుకొని కూర్చున్నాడు అసహీనం అంతా నిలిచిపోయింది అక్కడ ఏదేదో జరుగుతుంది ఆరబాటం అంతా భయంకరంగా వాడు సవాల్ చేస్తున్నాడు ఆ గొలి వాడు పిలిస్తీడు ఇస్రాల్ ప్రజలు దేవుని నామాన్ని దూషిస్తున్నాడు అంత భయంకరంగా చేస్తూ ఉంటే దావిని ఎందుకో అక్కడికి పోతే దావిదికి వచ్చింది రోషం అంతమంది ఉన్న రావాల రోషం కానీ దావితికి వచ్చింది అంతమంది దేవుని దేవుని నామాన్ని అవమాన ఉంటే కాబట్టి దావితికి వచ్చింది రోషం అప్పుడు అప్పుడు దావిది చెప్తాడు నేను యహోవ నామం నీ పేరు నీ పేర యహోవ నామం నేను నీ మీదకి వస్తున్నాను చూడండి ఒక దావిది ఆ రోజు రాకపోతే అప్పుడు పరిస్థితి దావిది ఆ రాకపోతే అక్కడ ఏమవుతుండే చాలా కష్టంగా ఊహించుకుంటే కానీ ఆయన తెలుసు దేవుడు తెలుసు తౌలు రాజు ఫెయిల్ అయితే ఎవరకం దేవుడు దావిదు లాంటి వాళ్ళు ఎవరొక రోషంగా లేపుతున్నట్టు అది అది అలాంటి దావిదు లాంటి వాళ్ళను మనం ఎందుకు అని అని అనిపించింది అట్ట నిన్న మేము అట్ట మాట్లాడుకున్నాం దేవుడే ఆ రీతి అట్ట రెచ్చగొడుతున్నాడు ఎందుకంటే దేవుడిని పరిమిట్ చేయండి దేవుడు లోకంలో ఎవుడు ఎందుకంటే అట్టనే రోసం వస్తుంది చెప్పి చాలా మంది ఎన్నో ఎన్నో పెట్టుకుని అక్కడక్కడే పెట్టుకుంటారు కానీ పబ్లిక్ గా మనం చేయిచ్చు అట్లా ఎందుకంటే అది ఏదో చూపించుకునేది గొప్ప అని కాబట్టి ఆయన నామము అది ఘనపరచబడాలంటే అపోస్తులు ఎట్లా చేసిండో అలాంటి సేవ మనం కూడా అలాంటి తీర్మానం కలిగి మనం పోవాలా కానీ పనులు అలసిపోతున్నాం ఒక దశలో రోషం వస్తుంది ఎట్లా చెప్పేటప్పుడు తర్వాత మామూలుగానే ఉంటుంది అది బలహీతలు బలహీతలు కాబట్టి నాకు అనిపించింది అంటే అట్లా చేయాలంటే ఎంతగా ప్రయాసపడాలి మనం కాబట్టి ఎంతో ప్రార్థన అవసరం ఉపాస ప్రార్థనలు ఎంతగా ఎందుకంటే ఇవన్నీ ప్రయాసం అన్నట్టు ఎందుకంటే అద్భుతాలు చేస్తాను దేవుడు చెప్పిండు ఆయన స్టార్ట్ చేసింది ఆల్రెడీ మనందరి సేవలో కాబట్టి ఉన్నతమైన కావాలంటే ఇంకా మనం ఉన్నతంగా మనం ఆయనలో సంపూర్ణంగా తాగిపోవాలా ప్రార్థన జీవితం అవన్నీ కాబట్టి ఈ చివరి కాలంలో మనుషులు బతుకుతారు అనేక మృతులుగా జీవిస్తున్నారు వాళ్ళు మన జీవాత్మ రాపించాలా వాళ్ళ కథలికి రావాలా అందుకే ఏపీస్ రాసిన పత్రండు నిద్ర నుంచి చిన్న నీవు మేల్కొని క్రీస్తు మీద ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రకాశించాలా మనుషులు నిద్ర నుంచి మేల్కోవాలంటే మనం ప్రకటించాలా చూడండి అందరు తప్పిపోయిన కుమారులాగా తప్పిపోయినలాగా తిరిగి బతికే ఈయన ఈ తమ్ముడు తప్పిపోయిన తిరిగి మనం బ్రతికిండారు అంటే ఇలా అంతా తప్పిపోయిన వాళ్ళు లాగానే ఉండరు అనంట గొప్ప జనం అంతా బ్రతకాలంటే ఏం చేయాల తెలుసుకోవాలి వాళ్ళంతా కాబట్టి తండ్రి సంతోషించాలంటే మనం కూడా ఆ రీతిగానే మన ప్రభు ఈ లోకంలో కుమారుడుకు పుట్టి ఆయన కుమారుడు ఎట్లా తండ్రిని సంతోషపరిచిండో కూడా మనం కూడా సంతోషపరిచి జీవాత్మ అంటే జీవాన్ని అంటే ఆయన కదా జీవాత్మ ఇచ్చేవాడు జీవాన్ని రప్పించడం ఆయన కానీ మనం మటు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం ప్రకటిస్తే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే అనే కొరికి సత్యాన్ని మనుషులను మేల్కొంటారు ఉరుము లాంటి స్వరం కదా ఆయన ఆయన ఉరుమితే స్వరం ఉరుమితే భయపడతారు మనుషులు ఉరిక్కి అన్నట్టు ఆ స్వరం వాడు నిద్రపోతున్న వాడు ఎంత నిద్రపోయిన వాడు కానీ ఉరిమితే వాడు మెలుకు వచ్చినట్టు లేస్తాడు వాడు కాబట్టి ఈ లోకం అంతా మతపరమైన ఉంది నిద్రిస్తుంది మేల్కొలపాల మనం దేవుని రాక దగ్గర విప్రాయం శబ్దం ఆయన వాక్యం ఇవ్వడని చెప్తే అప్పుడు వాళ్ళంతా సజీవ్గా మారుతారు అప్పుడు ఆయన మాట వింటే జీవంలోకి వస్తారు నడిచేవరికి కాబట్టి అలాంటి కృప మనకు ప్రభు మనకు అనుగ్రహించాలా ప్రార్థం చేస్తుంది పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో వందాలి ఈశ్వర్య మోహనతులకు తండ్రి నీకు ఎంతో వందాలి ప్రభా వాక్యం దగ్గరకు మీరు మాతో మాట్లాడిన ప్రభావ అయినా ఏజ్ గ్రంథం ప్రభా ముప్పై అధ్యాయం ప్రభా అయినా ఇస్తే ఎంతో ఆత్మీ సత్యలు ఉన్నాయి ఏజ్కి వెళ్ళి అంతగా ప్రభావ ఆత్మలో ఎదిగింది ప్రవ్వ అలాంటి అనుభవం మా కూడా ఉంటే ఎంతో బాగా నండిస్తుంది ప్రభావ మేము కూడా అట్లా ఎదగాల ప్రవ్వ సాయం అనుగ్రహించండి ఎన్నో బలహీతలు ఉన్నాయి ప్రవ్వాటి అన్నింటించి మాకు విడాల తన్ని మృతులు దేవుని కుమారిని దేవుని గడి వచ్చింది ఆల్రెడీ వచ్చింది ప్రవ్వ ఆల్రెడీ వచ్చింది ప్రవ్వ కాబట్టి ఎవరు విననే స్థితులు ఉన్నారు ప్రభావ వేదావిధిగా జీవిస్తున్నారు లోకంలో కాబట్టి ప్రవ్వ జలప్రాయం వచ్చే ఎవరు తెలియని స్థితులు ఉన్నారు ప్రభావ ఈరోజు అట్లనే ఉంది జీవితం కాబట్టి ప్రభా వాళ్ళందరినీ మేల్కోల్పన సత్యాన్ని ప్రకటించాలా అనేక ఉజ్జీ అనేక రోషం పుట్టించాలా ప్రభావ మీ వాక్యాన్ని ప్రభావ ప్రకటించాలా వాళ్ళ మేల్కొల ప్రభావ మీ సత్యం ప్రభావ బహాటంగా ప్రకటించాలా ఏసు క్రీస్తు అన్ని చోట్ల ఘనపరచబడింది ప్రభావ ఆ నామం దిన దినం ప్రభా చోట్ల మయం పరచబడింది రీతిగా ఈ చివరి కాలంలో ప్రభా అపుల బోధ ప్రభావ విస్తరించి జరగాల ప్రభావ అపుస్తులు తీసిన సేవ సేవ మేము చేయాలా ప్రభావ ఇది చివరి కాలం ప్రభావ అంత్య దిన మనుషుల మీద ఆత్మను కాబట్టి నూతనంగా మమ్మల్ని అభిషేకించిన అయినా ప్రతి చోట మీ గురి మమ్మల్ని శాసన పెట్టుకొని ఈ సత్యాన్ని బహుధైర్యంగా ప్రకటించి అనేకలను ప్రభావం మీ జీవంలోకి ఓ ప్రభావ వాళ్ళు జీవింపజేయాలా ప్రభు మహా సైన్యం లాగా మీ చేతో మీరు నిలబెట్టాలా ప్రభు గొప్పదేవ ఈ వాక్యాన్ని ఇంకా మీరు సంపూర్ణంగా దీర్ఘంగా ధ్యానించింది ఇంకా ఎన్నో విషయాలను బయలుపరచబడి ఇంకా ప్రకటించాలన్న మీ కృప మాకు ఎస్ఐ మీకు ఎంతో వందల ప్రధన పాల్గొన్న ప్రదేశం అంతా మీరు ఆశ్రయించే నూతనంగా అభిషేకించి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకుని అయినా గొప్ప దైవానికి ఎంతమంది రాలేదు ప్రభావ బిల్లలు కొన్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకొని అయినా మీరే సాయపడమని ప్రాధిష్టమైన దీనివంతా మీరు మన పూర్ణం సాయం చేయండి వాతావరణం మీకు అప్పులు తీసుకుని ప్రతి చోట మీ కొన్ని మమ్మల్ని అందరినీ సాక్షులు మీరు ఆఖరు సిద్ధపరచుకోనైనా ఈ నెల ఇరవై తారీఖు ప్రభు అక్క ప్రాంతానికి వెళ్తుందిగా ప్రభావ మీ ఆత్మ నడిపింపు దయచి మన ప్రాదిష్టమైన శివలింగ మమ్మల్ని అభిషేకించి వాడుకోని ప్రభావ ఆ ప్రాంతంలో విస్తారంగా మీ వాక్యం ప్రకటించబడాలా అనేకులు ప్రభావ మీ స్వర వినాలా మేల్కోవాల ప్రభావ మీ జీవాన్ని పొందుకోవాల ప్రభు మీ వాకుతో ప్రభావ పత్తి బిడల్ని నింపమని ప్రాదిష్టమైన వాళ్ళ కదలిక ప్రభాల జీవంలోకి మీరు నడిపించమని వాళ్ళ హృదయాలు తెరవబడాల ఓ ప్రభావ మృతులో ఉన్న వాళ్ళందరూ లేచి ఓ ప్రభావం మీ జీవాన్ని పొందుకోవాల మీ వెలుగు తగిలితేనే జీవం ప్రభావ మనుషులకి మీ వెలుగు ఆ రీతి ప్రకాశింప చేయని ఆ రీతి మూలందరూ అభిషేకించి వాడుకుని ఆటంకాలు కొట్టివేసి ప్రయో అంతట్ల సహాయకు నడిపించి వాతావరణం కూడా మీ అప్పులు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయపడనైనా మార్గం సరళన చేసి మీ ఆత్మచేత నడిపించి ప్రతి చోట మీ పెట్టుకొని మీరే మహిమ పనుమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామూన ప్రారంభిస్తాం తండ్రి ఆమె పరిశుద్ధం మీకు వందనాలైనా కృతజ్ఞతలైనా ఈ ఉదయం నుంచి ఉంటారు మళ్ళీ కాచి కాపాడనందుకు మీకు ఎంతో పదనాలనైనా ఈ యొక్క తిన తిన కాలం మంచి అవకాశం ఇచ్చినారు శించలాగా కనపరచేలాగా ఉండేలాగనా మీకే సమస్త గత మహిమ ప్రాపాలు చెల్లించుకుంటున్నామనైనా ఉండేనా మేముంటున్న కాలం బహుభయంకరమైన కాలంనైనా ప్రతిదీ గ్రహించి తన్మని జీవించాల నేర్చుకోవాల ప్రభా ఎంత నేర్చుకుంటే అంత వెలుగు మా హృదయంలోనైనా కాబట్టి తండ్రి చీకటి మయమైన లోకాలను సంపూర్తిగా వెలగాలంటే మేము అంత వెలుగుమయంగా తయారగలం దేవుడు వెలుగు అని వాక్యం కలిగిస్తుంది నిన్న మిమ్మల్ని తెలుసుకున్న మేము సంపూర్ణంగా వెలుగుగా మారులాగన సహాయపడండి అనేట్లకి మేము చూపించాలా అద్భుత రీతిగా వర్ణించేందుకు నడిపించాలా అటువంటి సేవా జీవితాలు నడిపించమా ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రవైన ఏసుక్రీస్తుక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదా కలం తడండి కాక ప్రెస్ అన్న ప్రెస్